السلام عليكم ورحمه الله وبركاته الحمد لله والصلاه والسلام على رسول الله اما بعد عن ابي امامه رضي الله عنه ان رسول الله صلى الله عليه وسلم قال ثلاثه كلهم ضامن على الله ان عاش رزق وكفي وان مات دخله الله الجنه من دخل بيته فسلم فهو ضامن على الله ومن خرج الى المسجد فهو ضامن على الله ومن خرج في سبيل الله فهو ضامن على الله تبرحبها للوني حبيبي ఇమాం అబు దావుద్ ఇమాం హాకీం అలాగే ఇమాం వైహీ రహమహుల్లా వారు కూడా ప్రస్తావించారు తమ అతిథి గ్రంథాలలో దీని యొక్క భావం ఏమిటంటే హెజరత్ అబు ఉమామర్ అది అల్లాహ ఉల్లేఖించారు ప్రవక్త సలహు అలీ వసలం తెలిపారు ముగ్గురు అల్లాహ్ యొక్క ఉన్నారు అల్లా యొక్క ఉన్నారు బ్రతికి ఉంటే వారికి మంచి ఉపాధి లభిస్తుంది వారి వైపు నుండి అల్లా సరిపోతాడు ఒకవేళ చనిపోతే అల్లాహ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు మొదటి వ్యక్తి తన ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేసేవారు అల్లా యొక్క దమనతలో ఉంటాడు రెండో వ్యక్తి మచ్చిది వైపునకు వెళ్లేవారు అల్లా యొక్క పూచిలో కూడా ఉంటాడు మూడో వ్యక్తి అల్లాహ మార్గంలో బయలుదేరిన వ్యక్తి అతను కూడా అల్లా యొక్క ఉంటాడు సోదరు మహాశివలారా ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేయడం మరియు అల్లా యొక్క ధర్మం వ్యాప్తి కొరకు అల్లా మార్గంలో వెళ్లడం ఇవి రెండు చాలా ఘనత గల విషయాలు అయితే ఈ రెండిటి మధ్యలో మూడో విషయం ఏదైతే ఉందో దాని గురించి నేను కొంచెం వివరంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను శ్రద్దగా వింటారని ఆశిస్తున్నాను ఎవరు ఎవరైతే మంచిది వైపు నాకు బయలుదేరుతారో ఇక్కడ మీరు గమనించండి ప్రవక్త సల్లూ అలీ వసలం మూడు రకాల మనకు శుభవార్తలు ఇచ్చి ఉన్నారు ఈ హీద్లో एवरती नमाज बैलदेत तम इंटर वो अल्लास्ट अल्लाहो अकबर इंत घनता ग प्रत्येक मस्जिद को हदीफा दीर्घ दम पूची कदाकू जमात वो नमाज वे मस्जिद को बैलदेर ఇంత ప్రమాదంలో ఉన్నారో అల్లా యొక్క దయ కారుణ్యాలకు ఇంత దూరంగా ఉన్నారో వారు గమనించాలి ఇక ఎవరైతే మస్జిద్లో అడుగు పెడతారో వారికి ఇలాంటి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది మొదటి శుభవార్త ఇంటి నుండి మస్జిద్ కొరకు నమాజ్ చేయడానికి బయలుదేరే వారు యొక్క దమానతలో వచ్చేస్తారు అల్లా యొక్క పూచీలో వచ్చేస్తారు అల్లాహారు इक अल्लाक जमान वचा अंत दादी भावमेटी अत की एम प्रयोजन अत्य कल लाभमेमी इकड़ मूड शुभवार अतु मस्जिद को दिखा जमानत उ मस्जिद को क्षेम का चेरकोनी नमाज च मल्ल अत బ్రతికి ఉన్నాడు అంటే అల్లా అతనికి ఉత్తమ ఉపాధిని ప్రసాదిస్తూ ఉంటాడు ఇక్కడ మనం ఆగి కొంచెం గ్రహించాలి పరిశీలించాలి ఈరోజు ఎంతో మంది నా ఉద్యోగం నా వ్యాపారం నా యొక్క పొలం పంట నా జాబ్ ఇలాంటి విషయాల్లో పడి నమాజ్ను వదిలేస్తున్నారు అవునయ్యా మీరైతే ముంసాదులు మీరు మధ్యలో ఉంటే ఎల్లప్పుడూ మీకు దొరుకుతుంది కానీ మాకు రెక్కాడితే కానీ డొక్కాడాలేని మా పరిస్థితి మేము నమాజులు చేసుకుంటూ ఉండేది ఇక్కడ మాకు అదే సమయంలో వచ్చేస్తారు ఈ విధంగా తప్పుడు ఆలోచనల్లో నమాజ్ దూరం అవుతున్నారు తిండి కొరకు నమాజులు వదిలేస్తున్నారు అల్లా ఏమంటున్నాడు మస్జిద్కు వెళ్లే బ్రతికి ఉన్నారంటే అల్లా వారికి తప్పకుండా ఉపాధి ప్రసాదిస్తాడు అంతేకాదు రెండవ శుభవార్త అన్ని రకాల చెడుల నుండి అన్ని రకాల ఆపదల నుండి అన్ని రకాల కీడు నుండి కాపాడుటకు అల్లార్లమి వారి కొరకు సరిపోతాడు అయితే ఇక్కడ కూడా మనకు అల్లా యొక్క బ్రతికి ఉన్నారంటే అల్లా యొక్క సహాయం ఏ విధంగా లభిస్తుంది అల్లా యొక్క ఏ విధంగా వస్తున్నామో తెలుస్తుంది అర్థమవుతుంది అదే ఒకవేళ మస్జిద్కు వెళ్లిన వ్యక్తి దారి మధ్యలో చావు వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా ఏదైనా ఉగ్రవాద దాడికి గురి అయి చనిపోయినా లేదా కాలు జారి పడిపోయినా ఇంకా ఏ రకంగా అతనికి చావు వచ్చినా గాని అయ్యో పోకురాబిడ్డా అంత దూరం ఉంది కదా మంచిది ఎందుకు పోయినావరా చెప్పి వానికి ఇంత నచ్చ చెప్పినా గానీ వాడు మజిద్ మస్జిద్ అనే మస్జిద్కు వెళ్ళిండు చూసిండ్లా ఎట్లా చావచ్చిందో అని ఈ రోజుల్లో మనమంటాము కాని అదే అల్లాహ నిజమైన దాసుడు అల్లాహ్ను విశ్వసించేవాడు అల్లాహొక్క ప్రవక్త సల్లల్లాహు అల్లిస్లం వారి మంచి ఉత్తమ సత్య మాటల్ని నమ్మేవాడు ఏమనుకుంటాడు అద్ హల జ అని ప్రవక్త ఏదైతే శుభవార్త అతడు మస్జిద్కు వెళ్తూ వెళ్తూ లేదా మస్జిద్కు వెళ్లి తిరిగి వస్తు ఏ సందర్భంలోనైనా అతడు అల్లాకు చేరు అల్లా వద్దకు చేరుకున్నాడు అతడు చనిపోయాడంటే అతడు స్వర్గంలో చేరుతాడు అంతేకాదు మరొక లేఖనంలో ఉంది బ్రతికి ఉండేదింటే అతని యొక్క బ్రతుకు అతని యొక్క జీవనం చాలా మంచి విధంగా మరి ఒకవేళ అతనికి చావు వచ్చిందంటే అతని చావు కూడా చాలా ఉత్తమ రీతిలో ఉంటుంది హుస్ని హాతిమాని ఏదైతే అంటామో అది కూడా కావచ్చు ఈ విధంగా ప్రస్తుతం న్యూజిలాండ్ జరిగిన సంఘటనను కూడా మనం గుర్తు చేసుకోవచ్చు జుమ్మ నమాజ్ కొరకు కొందరు వచ్చి ఉన్నారు ఒక ఉన్మాది ఒక ఉగ్రవాది ఉగ్రదాడి చేసి రెండు మసీదులలో సుమారు యాభై వరకు మంది చనిపోయారు అలాంటి వారి గురించి ఇన్షా అల్లాహ్ అల్లాహారికి షహాదత్ యొక్క వర్తబ ప్రసాదించారని ఆశిస్తూ అల్లాతో దువా చేస్తూ ప్రవర్త సలహాల్సిన వారి ఈ హీఫ్ ఈ హదీఫ్ను దృష్టిలో పెట్టుకుని వారు మస్జిద్కు వెళ్లినందుకు అల్లా యొక్క అధమానతలో వచ్చి అల్లాకు పేరే అయిపోయారు అల్లా వద్దకు చేరుకున్నారు అల్లా వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని ప్రవక్త చెప్పారు అందుకొరకు ఇన్షా అల్లాహ ఇన్షా అల్లాహ వారికి ఆ స్వర్గం యొక్క శుభవార్త లభించింది అని కూడా మనం ఆశించవచ్చు ఈ విధంగానే ఎక్కడైనా మొత్తం ప్రపంచంలో ఏ వ్యక్తి ఎక్కడ నమాజ్ కొరకు బయలుదేరినా నమాజ్ చేస్తూ ఏ ప్రమాదం జరిగినా చూడడానికి యహలోకపరంగా మనకు ఏదైనా ప్రమాదం కావచ్చు కానీ వాస్తవానికి అది అతని పట్ల ఎంతో గౌరవం ఎంతో ఉన్నత శిఖరానికి అతన్ని చేర్చడానికి ఒక గొప్ప సభ పోతుంది సోదర మహర్షిలారా హులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అల్లారబ్బు ఆలమిని మనందరికి హీతులను పరిశీలించే అర్థం చేసుకునే वापस ग्रह सदाग्यम प्रसाद चुका मरी प्रस्तुत कल उग्र दाड़ की व्यतिरेक इस्लाम इत गोप शाति धर्मो अर्थम चेस्ट भाग्यम अविश्वास